కాసేపు చూస్తేనేమో ప్రపంచం అంతా అవసరమే దాన్ని గడ్డిపోస నుంచి పరమాత్మ దాకా అన్ని అవసరమే ఇలా బుద్ధి ఆ చంచల బుద్ధి రజో రాగాత్మకమైనటువంటి బుద్ధి చంచల బుద్ధిగా పరిగెడుతూ ఉంటుంది ఇది బానిసం వంటిది దీన్ని దీని బంధనాల్లోంచి విడుదల శుద్ధ బుద్ధి అప్పుడు బుద్ధి అలాంటి లక్షణాన్ని గనక నువ్వు నిజ జీవితంలో సంపాదిస్తే అప్పుడు నువ్వు నీ స్వరూప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి రెప్పపాటే పడుతుంది శుద్ధ బుద్ధిని పొందడానికే సమయం అంత అంతే తప్ప వాస్తవానికి స్వరూప జ్ఞానాన్ని గుర్తించడానికి సమయం ఏం పట్టదు అసలు అందుకని అది ఎప్పుడు ఉన్నది కదా సర్వకాలములందు ఉన్నది సర్వదేశములందు మార్పు లేనిది కాబట్టి దాన్ని గుర్తుపడటానికి టైం ఎంత పడుతుంది అంటే టైం ఏం పడదు కానీ మన బుద్ధి క్యారీ అవే అయిపోతూ ఉంటుంది క్యారీ అవే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారీ అవే ఆ క్యారీ అవే అవ్వడం దేని మీద చూసుకోవాలి సవారీ అంటారు జట్కా బండి సవారీయా రైలు బండి సవారీయా విమానం సవారీయా ఏ సవారీ అయితే ఇక అద అంత వేగంగా బరిగడు కాబట్టి స్టిల్ నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్థిరం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏమండి స్థిరం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి జడంగా కూర్చోవడం కాదు అచేతనంగా కూర్చోవడం కాదు అకర్మణ్యంగా కూర్చోవడం కాదు బట్ యు షుడ్ బి స్టిల్ ఇన్ యువర్ ఇన్సైడ్ నీ లోపల నువ్వు స్థిరంగా ఉండాలి ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి నీ విద్యుత్త ధర్మాన్ని ఆచరించుకో ఏం ప్రాబ్లం ఏం లేదు మానవుడు శరీరంతో చేసే పని ఎంత అండి హార్డ్లీ ఎంత ప్రపంచ యుద్ధం చేసిన వాళ్లే వన్ చేసిన పని ప్రపంచ యుద్ధాన్ని నిర్వహించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఆయన ఐ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ వన్ ఒక్క శాతాన్ని మాత్రమే వాడానండి అంతే మిగిలిన నైన్టీ నేను స్టిల్ గా ఉన్నా నేనేం కందలేదు కదలలేదు ప్రపంచంలో ఆయన్ని పూజించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజించారు ఎవరెట్లా పూజించినా స్వీకరించాడు కొంతమంది ద్వేషంతో పూజించారు కొంతమంది రాగంతో పూజించారు కొంతమంది భక్తితో పూజించారు కొంతమంది జ్ఞానంతో పూజించారు కొంతమంది పరాక్రమంతో పూజించారు మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులలో మొదటి పది రోజులు భీష్ముడు పాత్ర ఉంటుంది వేష్మప పరవం చాలా పెద్దగా ఉంటుంది అన్ని రోజుల పాటు పరమాత్మ ముందు ఎట్లా నిలవగలిగాడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పరమాత్మ సంకల్పించి మొత్తం అందరినీ వేసేయాలని అనుకుంటే మిగిలిన తర్వాత అంతా టకటకా టకటక అయిపోతుంది మిగిలిన ఎన్ని రోజుల్లో మిగిలిన మొత్తం మహావీరులందరిలో లైన్లు వెళ్ళిపోతారు వాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిలబడమే కష్టం కారణం ఏమిటంటే ఆయన పరాక్రమంతో పరమాత్మను పూజించాడు భీష్ముడు పరాక్రమంతో పూజించాడు అప్పుడేమైంది ఆ భక్తికి పరాక్రమం జోడించాడు అందువల్ల ఓ మొదటి పది రోజుల్లో రోజుకో అక్షోహిణి చొప్పున భీష్ముడి ద్వారా వేయించేసాడు పద్దెనిమిది అక్షోహిణీల సేనలో పది అక్షోహిణీలు భీష్ముడే వేసేసాడు చూడండి అర్జునుడు భీష్ముడు యుద్ధం జరిగేటప్పుడు అంత భీకరంగా జరిగింది జాగ్రత్తగా గమనిస్తే పరమాత్మ ప్లానింగ్ అలా ఉంటుంది అన్నమాట ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్ అంటాడు కానీ ఐ నెవర్ రిజెక్ట్ ఇట్ అంతా జీవుడి దగ్గరకు వచ్చేప్పటికి నో నేను ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోను అనగానే రియాక్షన్ రిపల్షను అంతా వచ్చేస్తాయి రిఫ్లెక్షన్ రీసౌండ్ జీవుడు గొడవ ఇది రీ రీ రీ వీడికంతా రీ రియాక్షన్ ఉంటే గానీ వీడికి తెలియదు రిపల్షన్ ఉంటే గాని తెలియదు రిజనెన్స్ ఉంటే కాని తెలియదు రిఫ్లెక్షన్ ఉంటే కాని తెలియదు ప్రతి అద్దం ముందు నిలబడితే కానీ వాడు బాగున్నా ఉండలేదు మెయిన్ డ్రాబ్యాక్ ఇది మరి ఏం చేద్దాము వీడేమో జీవభావం బుద్ధి స్థాయిలో ఉన్నప్పుడు మలిన బుద్ధిగా ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఈ రీసౌండ్ రిఫ్లెక్షను రియాక్షను రిపల్షను అన్న దగ్గర ఆగిపోతుంది దీన్ని జాగ్రత్తగా ముందు ఏ స్థాయికి పెంచాలి వాస్తవికమైనటువంటి పెంచతన్మాత్రల స్థాయి పెంచతన్మాత్రలంతా కూడా దైవీ చైతన్యం ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తి అట్లాగే బ్రహ్మవిష్ణుడు బ్రహ్మేశ్వర సదాశివలు ఈ వీళ్ళంతా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఇంద్రియ అధిష్టాన దైవాల స్థాయికి మొట్టమొదట దేహాత్మస్థితి నుంచి దివ్యాత్మస్థితికి మనం ఎదగాలం ఇది చెప్తున్నారు ఇక్కడ ఇదంతా చేసేది ఎవరయ్యా ఈ పని అంతా ఎక్కడ జరగాలి అంటే నీ బుద్ధిలో జరగాలి ఏదో కాలులో జరుగుతుంది కంట్లో జరుగుతుంది అంటే లాభం లేదు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇట్లాంటి మెళికలతో కూడుకున్నటువంటి రియాక్షన్ రిపల్షన్ దగ్గర ఉన్నటువంటి క్యాండెట్లని మనం సా అంతం పరమాత్మ స్థితిలో కూర్చోబెట్టాలంటే వీలవుతున్నారు ఇప్పుడు మహాభారతంలో చాలా పాత్రలు కనబడతాయి ధృత రాష్ట్రుడు చూపులేని వాడు మరి ఇప్పుడు ఈ